శ్రీగరుభ్యో నమ హరి ఓ గణానామహే కవి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నో తుభిశ్రీదసాదన శ్రీమహాంగిపత సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ చార్యపర్యం వందే జ్ఞే ప్రవక్ష్యామిామృతమశ్ను అదిమత్పరం బ్రహ్మా నుచ్యేయం తవక్ష్యామి ఏది జీవితంలో తప్పక తెలియదగినదియో ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి మీకు నేను చెప్తాను దాన్ని తప్పకుండా తెలుసుకోవాలి ఆ తెలుసుకునేవాడి స్వరూపాన్ని తప్పకుండా తెలుసుకోవాలి తెలియబడే జగత్తుని ఎంత తెలుసుకున్నా అది దాంట్లో పరిపూర్ణత ఏమీ ఉండదు సంసార జ్ఞానంలో పరిపూర్ణత ఏమీ ఉండదు తెలియ తెలుసుకునేవాడి స్వరూపాన్నే మనం స్పష్టంగా తెలియాల్సి ఉంటుంది సో ఆ విషయాన్ని మనం చూసి ఉన్నాము జ్ఞేయం ఎత్త ప్రవక్ష్యా భాష్యకారులు అంటారు జ్ఞేయం జ్ఞాతవ్యం జ్ఞేయశబ్దానికి జ్ఞాతవ్యం అని అర్థం రాస్తారు అంటే జ్ఞాతం యోగ్యం అని జ్ఞానే విషయం అని కాదు జ్ఞాతం యోగ్యం తప్పక తెలియదగినది అలాంటిది ఏదైతే ఉన్నదో తత్ప్రవక్ష్యామి దానిని నీకు బోధిస్తా ప్రవక్ష్యామింటే అర్థం ఏంటి ప్రవక్ష్యామి కదా ప్రకర్షేణ యథావద్ వక్ష్యామి ప్రవక్ష వచనము ప్రవచనము వచనము అంటే గాలి కబుర్లు ఈ వచనము అంటారు అటువంటి వచనం వల్ల ఉపయోగం ప్రవచనము అంటే ప్రకృష్టమైన వచనం నేను మీకు ప్రవక్ష్యాను ప్రకర్షణ ప్ర అంటే ప్రకర్షేణ మంచిగా బాగా బాగా అంటే అర్థమైంది ఆ తత్వమును ఉన్నది ఉన్నట్లుగా మీకు చెప్తాను సెలవలు పలవలు చేర్చకుండా సో యథాతథంగా మీకు బోధిస్తాను ఉన్న వస్తువును తథాపుతంగా ప్రతిపాదించడం అన్నది అది అది చాలా సామాన్యమైన విషయమే కాదు చాలా గొప్ప విషయం ఎందుకంటే లోకంలో వస్తు ప్రతిపాదన చేసేవాడు వాడికి స్వరూప జ్ఞానం లేకుండా వస్తు ప్రతిపాదన చేసేదనుకోండి ఈ నెల గెట్ భాషా జ్ఞానం లేకుండా శాస్త్రాన్ని ప్రవచించడం మొదలుపెట్టేటనుకోండి అప్పుడేమవుతుంది శ్రోతల యొక్క అజ్ఞానమే పెట్టుబడిగా ఏదో సాగిపోతాం దానివల్ల ఉపయోగమైపోతుంది ఒకప్పుడు హి ప్లేట్ ది గ్యాలరీ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది అంటే విని సంతోషపెట్టి వాళ్ళని మధ్య పెట్టి సంతోషపెట్టడం కోసం అక్కడ ఉన్నదొకటి చెప్పేది మనొకటి అలా చేస్తారు అది తెలుసున్నవాడికి తెలుసున్నవాడు కనుక ఆడియన్స్లో ఉంటే వాడు ఆశ్చర్యపోతారు ఆయన చదివిన శ్లోకం ఏమిటి చెప్తున్న అర్థం ఏమిటి దేనికి దానికి పొంతగం లేదే అని ఆశ్చర్యపడతారు అది అలాగే చేయటం చాలా తప్పదు అలా చేయకూడదు దానివల్ల శ్లోకలకి అన్యాయం చేసినటువంటి సో శ్రీకృష్ణుడు అంటున్నాడు నేను నీకు యథాకృతంగా సత్యాన్ని ఆ తత్వాన్ని నీకు ఇప్పుడు దీన్ని తెలుసుకుంటే లాభం ఏమిటి చాలామంది లోపల ఏమనుకుంటానంటే ఏదైనా చేస్తే లాభం ఉంటుంది తప్ప తెలిస్తే లాభం ఏము స్వర్గంలో కాకులు తెల్లగా ఉంటాయి తెలిసింది మీకు ఇప్పుడు ఇంతకుముందు తెలుసానకు తెలియదు ఇప్పుడు నేను చెప్పాడు మీకు తెలుసు ఏమిటి లాభం చాలామంది అభిప్రాయం అలా ఉంటుంది తెలిస్తే ఏముందండి ఉపకారం ఏదైనా చేస్తే ప్రయోజనం తెలిస్తే లాభం అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటాడు చేస్తే వచ్చే ఉపకారం ఉంటుంది కర్మ వల్ల వచ్చే ఉపకారం ఉంటుంది ఉపాసన ఉపాసన అంటే మానసిక క్రియ అంటే మనస్సులో ఒక భావ ఒక భావనను ఏకాగ్రంగా భావిస్తూ ఉండడం దాన్ని ఉపాసన అంటే అటువంటి ఉపాసన వల్ల కూడా ఉపకారం ఉంటుంది అందు ఉపకారం ఏదో జ్ఞానము తరువాత జ్ఞానం సో ఇక్కడ కర్మ కాదు ఉపాసన కాదు జ్ఞానం దీనివల్ల ఏమి ఉపకారము అంటే ఎత్తు జ్ఞాప అమృతం అశ్వి దేని తెలుసుకుని మనిషి అమృతమును పొందును అమృతము అనేప్పటికీ ఒక సమస్య వస్తుంది ఇప్పుడు కర్మకాండ సందర్భంలో అమృతం అనగా నేను అమృతాన్ని పొంది ఉపాయో తెలుసున్నాను ఒక కర్మని చేయాల్సింది ఒక విస్తారమైన కర్మ అగ్ని స్థోమము మహాగ్నిచేయనము వాజపేయము అతిరాత్రము ఇలాంటి పేర్లు ఏమైనా మీరు కొనుంటారు ఇటువంటి పేర్లు అటువంటి యజ్ఞములు చాలా విస్తృతమైన యాగములవి ఎంతో వ్యయ ప్రయాసలకు ఓచి చేయదగలిగినటువంటి యాగములు ఐదు రోజులు చేయాలి పది రోజులు చేయాలి పన్నెండు రోజులు చేయాలి దానికి ఖర్చు ఎక్కువ చాలా మంది అవసరం పడతారు ఒక పాతికి మంది రుత్తికలు అవసరం ఉంటారు ఈ రుత్తికలు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు వాళ్ళందరినీ పోగేసుకురావాలి సో పెద్ద కార్యక్రమం చేస్తే ముంద చేయాలి చేసిన తర్వాత వెంటనే అమృతం లభిస్తుందా అబ్బే చేసిన తర్వాత మృత్యువు వరకు వేచి ఉన్న అంటే ఇక్కడ మరణించిన తర్వాత ఆ యాగం యొక్క పుణ్యఫల రూపంగా వీళ్ళు స్వర్గానికి చేరుకోవాలి చేరుకుని అక్కడ స్వర్గంలో ఉంటూ కొంతకాలం అక్కడ సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక రోజునే అందరితో పాటుగా వీరికి కూడా అమృతం లభించాలి ఇది ఒక పథి కర్మ వల్ల లభించే అమృతం యొక్క పరిస్థితి అలా ఉంటుంది అలాగే ఉంటుంది దట్ ఈస్ హాల్స్థర అది మీకు అన్ని లేకపోతే ఐ నాట్ హెల్ప్ ఇట్ స్వర్గంలో ఉండే అమృతం అలాగే ఉంటుంది కర్మ వల్ల నభించే అమృతం ఆ విధంగా ఉంటుంది ఉపాసన వల్ల పుట్టం లభిస్తుంది ఉపాసనంటే మీరు ఒక ఉపాసే దేవతను మీరు ఉపాసించాలి ఏదో ఒక దేవతను ఉపాసించాలి సో లలితను చెండి అనో లేకపోతే మరొకటో లేకపోతే హనుమంతుడానో ఏదో రకరకాల ఉపాసనలు ఉంటాయి ఒక దేవతను ఉపాసన చేయాలి చాలా గట్టిగా ఉపాసన చేయాలి మహాపుణ్యం సం మూత మూత కట్టాలి ఆ తర్వాత ఒక జీవితకాలం ఉపాసన చేయాలి చేసిన తర్వాత మళ్ళీ వెంకటయ్య మూర్తం లభించాలి వీడు మరణించాలి మళ్ళీ మరణం అనేది ఒకటి తప్పనిసరి మరణించిన తర్వాత ఆ దేవత యొక్క లోకాన్ని వీడు చేరుకుంటారు ఇప్పుడు దేవి ఉపాసన చేసినట్లయితే ఉమాలోకాన్ని పొందుతారు శ్రీకృష్ణ ఉపాసన చేసినట్లయితే భోలోకాన్ని పొందుతారు శ్రీరాముని ఉపాసన చేసినట్లయితే సాకేత లోకాన్ని పొందుతారు ఆ దేవతాలోకాన్ని వీడు చేరుకుంటారు అక్కడ చేరుకునే అక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ దేవత అక్కడ ఉంటుంది ఒరిజినల్ రూపంలో ఆ దేవత గోలోకమైతే శ్రీకృష్ణుడు సాకేతం అయితే శ్రీరాముడు ఉమాలోకం అయినట్లయితే ఉమాదేవి అలా ఆ దేవత అక్కడ ఉంటుంది ప్రధానంగా అక్కడ సన్నిధి ఉంటుంది ఆ దేవత యొక్క సంగీతి ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది వీడు నన్ను గొప్పగా ఉపాసన చేశాడు లోకానికి వచ్చాడు కాబట్టి వీడిని నేను అనుగ్రహించాలి అని నా దేవతను నిశ్చయిస్తుంది అప్పుడు వీడితో అమృతం లభిస్తుంది దిస్ ఇస్ హౌ కర్మ జ్ఞాన కర్మ ఉపాసనల వల్ల లభించే అమృతం యొక్క పద్ధతి అలా ఉంటుంది ఆ అమృతము ఎలా ఉంటుందంటే లిక్విడ్ ఫార్మ్లో ఉంటుంది నిజంగా ఒక బంగారు పాత్రలో కడవ ఎందు భద్రంగా ఉంచబడుతుంది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది దాన్ని ఆ దేవత వీడికి వీడికి శ్రీ దేవ దేవత వీడిక అనుగ్రహిస్తుంది మామూలుగా శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఆ అమృతాన్ని పంపిచ్చాడనే కథ మీరు అదే పద్ధతిలో ఇది ఆ అమృతాన్ని వీడు సేవించినప్పుడు ఆకలి దప్పికలు అలసట జరా మృత్యువు అంటే ముసలిదనము మరణము వీడికి ఉండవు ఇది పరిస్థితి ఎంతవరకు ఉండవు ఆ లోకము ఉన్నంత వరకు ఉండవు కర్మ చేత పొందిన స్వర్గం అయితే స్వర్గలోకం ఉన్నంత వరకు ఇప్పుడు నేను చెప్పిన దోషాలు పడుతున్నావు అదే ఉపాసకుడైనట్లయితే ఆ దేవతాలోకము ఉన్నంత వరకు ఇప్పుడు నేను చెప్పిన దోషాలు ఉండవు మరి ఆ లోకాలెంతవరకు ఉంటాయి సృష్టి అంతమయ్యే వరకు ఉంటాయి సృష్టి వీడి అమృతత్వం కూడా అంతమైపోతుంది వీడి అమృతం కూడా అంతమైపోతుంది మళ్ళీ హిరణ్య గర్భుడు మళ్ళీ నెక్స్ట్ సృష్టి చేసినప్పుడు వీడి అకౌంట్ ఇంకా వీడి అకౌంట్లో దేవతాలోకం అకౌంట్ అయిపోయింది వీడి అకౌంట్లో ఏదైనా పుణ్యం ఉంటే మళ్ళీ మనిషిగా పుడతాడు పుణ్యం అస్సలు లేకపోతే అంటే వీడు అక్కడ పుణ్యలోకంలో భోగాలన్నీ బాగా గ్యతిగా అనుభవించేసేదనుకోండి ఇంకా పుణ్యం శేషము చాలా తక్కువ శేషపు శేష విచారము పెద్ద విచారం కర్మ విపా కర్మ విపాక ప్రకరణలో మీమాంసకుల యొక్క కర్మ విపాక ప్రకరణమున హుకు దాంట్లో విపాక అంటే ఫలం దాంట్లో శేషపుణ్యము అంటే ఆ జీవుడు ఆ పుణ్యలోకాన్ని నుంచి వాపస్ వచ్చే సందర్భంలో వీటి దగ్గర ఎంత మిగిలి ఉన్నది అనే దాని మీద ఆధారపడి అంటే మీరు ఫైవ్ స్టార్ హోటల్లో వారం రోజులు పది రోజులు మకాం ఉండే అన్ని సుఖాల వరకు నుంచి వాపసు వచ్చేప్పుడు మీ దేవుడులో ఎన్ని డబ్బులు ఉన్నాయి బయటకు వచ్చి ట్యాక్సీ కాల్ చేస్తారా ఆటో కాల్ చేస్తారా లేకపోతే సిటీకి వచ్చేతారా అన్నది మీ జైల్లో ఉండే డబ్బుల్ని పట్టి ఉంటుంది దాన్ని శేషపుణ్యము ఉంటారు వీడికి తల్లినంత పుణ్యం ఉంటే మళ్ళీ మనిషిగా పడతాడు లేకపోతే పుణ్యం తక్కువైనట్లయితే బుద్ధివిత గానో లేదా బల్లిగానో ఏదో రకమైన ఏదో రకంగా జన్మని పొందుతారు కాబట్టి ఆ అమృతత్వం యొక్క ఆ అమృతము యొక్క పరిస్థితులు అవి అర్థమైంది కదండి ఇప్పుడు ఈ అమృతం కర్మ వల్ల వచ్చే అమృతము ఉపాసన వల్ల వచ్చే అమృతము ఇది మనకి కావాలని మీకు లేక దాని మీద విరక్తి కలుగుతుందా మీరు చెప్పండి విరక్తి కలుగుతుందా అయితే నేను పాఠం బాగా చెప్పినట్లు పాఠం బాగా చెప్పే అదే టెస్ట్ దానికి హ్యాసిడ్ టెస్ట్ రిక్వస్ట్ టెస్ట్ లాగా తిరిగితే దానికి విరక్తి కలగడమే అవసరం అయితే జ్ఞానం వల్ల వచ్చే అమృతం ఎలా ఉంటుంది జ్ఞానం వల్ల వచ్చే అమృతము దాన్ని ఉంటే మాట వలసకు అమృతం అన్నారు కానీ అది అమృతం కాదు అమృతత్వం అమృతం కాదు లిక్విడ్ కాదు అమృతత్వం అంటే అది ఒక స్వరూపం ఇప్పుడు కుండం అనుకోండి ఎదుర్కొండ కొండను మీకు పెట్టాలి ఈ కుండ ఇది నిత్యమా అనిత్యమా అనిత్యం ఎందుకంటే నేను పొరపాత్మ చేయాలంటే కింద పడుతుంది కానీ మట్టి నిత్యమా నిత్యం అనిత్యం అబ్బా చిత్రంగా ఉందో అంటే ఈ నిత్యం అన్నది ఎక్కడ ఉన్నది అనిత్యం ఈ ఊళ్ళో ఉంది నిత్యం స్వర్గంలో ఉంది అలా కాదు ఎక్కడ అనిత్యము ఉన్నదో అక్కడనే నిత్యము ఉంటుంది అయితే మనం మనకి అనిత్యమే దొరుకుతుంది నిత్యం ఎందుకు దొరకట్లేదు Something changing out of focus attention, this focus of attention, is on the idea blockchain, you are wondering about what are you talking about? or on the idea that you are writing something wrong? What are you talking about? If you want to know the reality, don't know the reality. If you want to know the reality, you are talking about the reality is that a bad person. Do you function as the reality it is? జ్ఞానపూర్వకంగా చూశారనుకోండి మృతికేత్యేవ సత్యం మట్టియే సత్యం కుండా అనేది కల్పన మట్టియే సత్యము ఇప్పుడు మట్టి అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో అదే కూడా దాన్ని తీసేసి ఇంకోటి తీసుకురానక్కర్లా దానికి ఏమైనా మంత్రాలు వేయక్కర్లేదు పరిశీనాలు చేయక్కర్లా నీళ్లు కలకర్లా ఏమీ చేయకల్లా ఎలా ఉండవు అలాగే ఉంటుంది అలా ఉండగానే మీకు నిత్యతత్వము అనుభవానికి వస్తుంది దీనే వడ్ల గింజలో బియ్యపు గింజ అని నేను అనుభవం ఉంటాను ఆ ఆ సామెత ఫిట్ అవుతోందండి సందర్భంగానే ఉంది కదా సామెత అదే ఆ నిత్యం తెలుసుకుంటే అదే నిత్యం ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ మోయింగ్ ఎత్తు జ్ఞావా అమృతం మీరు యు లుక్ అట్ యువర్సన్ నేను నాకేసి చూసుకుంటున్నా చూసుకుని నేను అన్నా నేను అనే అనుభవము ఇట్ ఈస్ గివెన్ అది మన దగ్గర సర్వకాలములూ ఉంటుంది నేను నేను గురించి మేమాంసేమీ లేదు నేను అన్నది అది ముఖ్యంగా మన మనతో బాటే ఉంటుంది నేను అనే అనుభవం ఇప్పుడు ఈ నేను అనే అనుభవాన్ని దేనితో ముడిపెట్టాలి అన్నది ప్రశ్న నేను అనే అనుభవాన్ని దేహంతో ముడిపెడితే ఈ నేను ఏమవుతుంది మృత్యువు యొక్క కౌవీలులోకి వెళ్ళిపోతుంది ఎందుకండి దేహం అనేది మీరు పెద్దలు చాలా వివేకం గలవారు శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఉన్నారు మీరు ఆలోచించి చూడండి దేహముయడల నేను అనేవన్నీ అహంకార మమకారాలు పెట్టుకుంటే మీరు జీవితంలో చాలా నష్టపోతారు మీరు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మీరు సంపాదించిన సొమ్ము వాళ్ళకి సమర్పిస్తూ పొన్నండి సొమ్ముదే ఉంది సొమ్ముదే ఉంది పైసానే క్యాహె పైసాతో కృషి మీరు మనీ పైసా మన దగ్గర ఉన్న మన అకౌంట్లో ఉండాల్సిన పైసలన్నీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాం తీసేసుకునేవాళ్ళు అక్కడ ఓ పని అయిపోతుంది వాళ్ళు దే ఆర్ హ్యాపీ వీఆర్ హ్యాపీ మన మనం ఫ్రీ అయిపోతాము వాళ్ళు హ్యాపీగా ఉంటారు దట్ ఈస్ నాట్ ది సమస్య సమస్య ఎక్కడొస్తుందంటే స్ట్రెస్ ఇది ఎంతటి దుఃఖాలను హరిస్తాడు ఈ దేహాన్ని ఆరోగ్యంగా నిలబెట్టడం కోసం ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడం తిరుగుతూ ధనాన్ని ఉంటాడు మనశ్శాంతిని పోగొతూ ఉంటాడు పురుషార్థాన్ని కూడా పోగొట్టు పురుషార్థము అంటే ఆత్మజ్ఞానము మోక్షము అది కూడా పోతుంది దేహాభిమానము అంత హానికరమైనది అయితే మీరు అనొచ్చు దేహాభిమానం లేకుండా ఆత్మనిష్ఠుడిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదాన్ని మీరు ట్రై చేసి చూడండి ఐ హీలింగ్ దట్ మీరు దేహ వెవి దేహాభిమానాన్ని తగ్గించుకుని దేహం దాన్ని అన్నే పోతూ ఉంటుంది ఇంకే అలా వర్షం నెత్తి మీద రెండు చిరుకులు పడగానే అయ్యో నాకు ప్రాణం నాకెవరో హాని కలిగిపోయిందంటే వెంటనే రొంబట్టేసుములు వచ్చేస్తాయి నెత్తి మీద నీళ్లు పడినప్పుడు అయ్యో తడిసిపోయాడే ఏదో అయిపోయింది అనుకుంటే రొంబ జ్వరం వచ్చేస్తుంది అన్నీ అయిపోతుంది హాస్పిటల్కి వెళ్ళిపోవాలి నేను మాట నెత్తి మీద నీళ్లు తడిసిపోయా అంటే ఏం మొక్క మొలిచిపో ఏం పర్లేదంట అది ఒక ఎక్స్ప్రెషన్ అలాంటే విత్తల మీద నీళ్లు పెడితే అవసరం ముఖములు స్నేహితులే నీళ్లు పెడితే మూలం బలవడానికి ఏం లేదు అక్కడ ఏమీ పర్వాలేదు చిలకలా ఉంటాం ఏం పర్లేదు కాదే రొక్క పడుతుంది పడితే రేపటికి తగ్గుతుంది రుద్ది మిక్స్ వేపటి రసపడుతుంది కైండ్ ఆఫ్ రగ్నెస్ సెనస్క్రియల్ గా ఉండాలి సెనస్క్రియల్గా ఉండకూడదు మనం మట్టి కుట్లా మట్టి నుంచి కుట్టున్నాం మళ్ళీ మట్టిలోకి పోతుంది ఈ బాడీ మట్టి నుంచి పుట్టింది మట్టి రోజు పోతుంది మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని చూశారా నేను చిన్నపిల్లవాడిని చూశాను వాడు అంతవరకు ఆడుతూనే ఉండి తక్కువని చేసి చిన్న మట్టిలో పెట్టినోట్లో పెట్టుకుంటున్నాను నేను అనుకున్నా ఓహో మట్టి నుంచి పుట్టిన సందర్భం కదా మట్టి మీద ప్రీతి శ్రీకృష్ణుడికి మట్టి మీద ప్రీతి ఎందుకని ఈ దేహము మట్టి నుంచి పుట్టింది రాని మానవాళికి ఆయన మోధిస్తూ ఉన్నాను మట్టిని నోట్లో పెట్టుకోవడం ద్వారా దేహం మట్టి నుంచి పెడుతుంది అంతేతనే మట్టి మీద ఫ్రీస్ ఉంటుంది చిన్నపిల్లలు మట్టి నోట్లో పెట్టుకుంటారు చిన్నపిల్లల యొక్క పెద్దవాళ్ళు కూడా మట్టి మట్టి పెట్టమని నోట్లో వేసుకుంటారు మట్టి మీద ఫ్రీ అలా చేయమని నా అభిప్రాయం కాదు నా తాత్పర్యం ఏంటంటే మనిషి తెలిసినా తెలియకపోయినా మట్టి నుంచే పుట్టినారు దేహము మట్టి నుంచి పుట్టినట్టు ఈ దేహము ఎప్పటికైనా మళ్ళీ మట్టిలో కలిసిపోయితే ఈ రకమైన విరక్తి నిష్ఠ పోకస్సనిష్టం ఆత్మతత్వం మీద దేహము ఎడల ఉండి యథార్థమైన దృష్టి దానికి తగ్గట్టుగా దేహాన్ని ఆరోగ్యంగా అట్టు పెట్టుకోవడము దాన్ని చక్కగా పనులు కట్టడము దానికి దానికి సోమరి ధనమును మొప్పకోణము ఈ మొప్పుట అనేది ఒక తెలుగు ఎక్స్ప్రెషన్ మీరు ఆలోచించండి సోమరి ధనాన్ని మొప్పకోణము దేహాన్ని సౌమర్యంగా తయారు చేయకూడదు దానికి స్వీట్లు ఎక్కువ పెట్టకపోవడం స్వీట్లు ఎక్కువ తినకపోవడం స్వీట్లు ఎలా తినాలి ఉంటే అలా ఉంటే ఉంటే వాళ్ళు ఏదో లోపల వేసుకోవాలి ఓకే సార్ లోపల వేసుకుని మంచిగా మనిషి మీద కుట్టుకోవాలి అంతేగాని మొత్తం లడ్డు ఉంటాయి తినేసి కుట్టుకోవడం చాలా తప్పదు తర్వాత ఎప్పుడైనా ఒక స్వీట్ అయినా అంతేగాని పొలారెడ్డి చూపు కొనేసుకుని రెఫ్రిజరేటర్లో పెట్టుకుని రోజు పొద్దున ఒకటి సాయంత్రాల ఒకటి తింటే రోజు స్టోర్ అయిపోతారు దేహానికి ఆ రకంగా మొక్కపో కాబట్టి ఇదే దేహం ఆ దేహంతో మీరు ఫోకస్ పెట్టుకుంటే మీరు మృత్యువు యొక్క ఒడిలో ఉంటారు ఎప్పుడు కూడా మృత్యు ఎప్పుడో కాదు ఇప్పుడే ఇప్పుడే మృత్యువు యొక్క ఒడిలో ఉన్నట్లు లెక్క అలాగ కూడా ఫోకస్ ఫోకస్ను కొంచెం మారిస్తే ఆత్మస్వరూపములంగా నిష్ట కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు ఇక్కడ వీడు అమృతమును పొందును అంటే అమృతత్వములను పొందును అనగా సో ఇమ్మోర్టల్ అంటే తన స్వరూపము అవినాశి అనే సత్యాన్ని వాడు అనుభవానికి తెచ్చుకుంటాడు దాంతో మృత్యు భయం నుండి దూరమైపోతుంది ఇంకో రహస్యం చెప్తాను మీరు పెద్దలు ఆలోచించండి మృత్యువు వలన దుఃఖమా మృత్యు భయము వలన దుఃఖమా అని ఒక ప్రశ్న మృత్యు దుఃఖం అన్నది ఒకటి ఉన్నది మృత్యువు వలన ఏ దుఃఖము ఉండదు నిజానికి మృత్యువు వలన దుఃఖం విముక్తి దుఃఖమే ఉండదు వీడికి ఉన్న మృత్యు భయము వలన దుఃఖము మృత్యు భయము వలన దుఃఖం కూడా లేదా ముఖ్యమైనప్పటికీ అరిగిపోతుంది మృత్యువు రాకముందే ఉంటుంది అంటే వీడు బతికున్నప్పుడే ఉంటుంది చూడండి అధ్యాయనం యొక్క విలాస ఎక్తితో మృత్యు భయము మృత్యువు దూరంగా ఉన్నంతసేపు వీడు మృత్యు భయంతో జీవిస్తారు అది ఎంత దురదృష్టము కనుక ఈ జ్ఞాత్మ తెలుసుకోవటమే దీనికి చేయాల్సిన పని అమృతమష్ణుతే భాష్యకారులు అంటున్నారు ం ఫలం తత్ తత్తులంటే ఆ జ్ఞానము అంటే ఆ జ్ఞేయమును తెలుసుకున్నట్లయితే దానికి ఫలమేమి కం ఫలం అన్నది ఒకటే ఫలం బహుమీ సమాసం కిం ఫలం ఎస్సేతలం తిం ఫలం అది ఏమి ఫలము కలది అనే ప్రశ్న దానికి సమాధానము ఇది ప్రరోచన శ్రోతు అభిముఖీకరణాయ ఆహా ఇంకా తెలియదగిన బ్రహ్మను గురించి ఇంకా చెప్పలేదు నేను నీకు చెప్తాను అన్నాడు అదేదో చెప్పి తర్వాత ఫలం చెప్పచ్చు కదా కాదు అది చెప్పకముందే విని వాడికి అభిరుచిని కలిగించద అంటే అభిరుచిని కలిగించట రుచి రుచి సో అభిరుచిని కలిగించి ఆ శ్రోత యొక్క దృష్టిని ఈ విషయం వైపుకు ఈ తత్వం వైపుకు లాగుట కొరకై అభిముఖీకరణాయ ఆ శ్రోత అంటే వినివాడు ఇతర విషయములను ప్రక్కన పెట్టి ఆత్మతత్వాన్ని మనం తప్పక తెలుసుకోవాలి అని అభిముఖుడు అవ్వాలి అప్పుడే వాడు దాన్ని తెలుసుకోగలుగుతాడు కాబట్టి ఆ విధంగా శ్రోత యొక్క దృష్టిని ఈ ఆత్మతత్వము వైపు తిరుపుట కొరకై ఎప్పుడు తిరుగుతుంది మీ దృష్టి ఎప్పుడు ఆత్మతత్వం మీదకి మొల్లుతుంది ఎప్పుడైతే మీకు ఆత్మతత్వముపై అభిరుచి ఏర్పడుతుందో అప్పుడు ఆత్మతత్వముపై దృష్టి మల్లుతుంది ఆ అభిరుచి కలుగుట కొ దానిని స్థితిస్తున్నారు దాని మహిమను చెప్తున్నారు ఏమని ఎ జ్ఞాత్వ అమృతం వస్తుంటే ఏ తెలుసుకుంటే మానవుడు అమృతత్వమును పొందును ఎత్ అమృతము అమృతత్వం అశ్ముతే తెలియదగిన ఏ పరమాత్మతత్వాన్ని తెలుసుకునే మానవుడు అమృతమును పొందును అమృతమును పొందుతా అంటే అమృతత్వమును పొందును అనర్థం ఇప్పుడు కూడా ఉపనిషత్తుల్లో అమృతం అంటే అమృతం ఒక లిక్విడ్ ఒక సబ్స్టెన్స్ అని అనుకోకూడదు ఆయుర్వేద కేటలాగు ఉంటుంది ఆయుర్వేద మందుల కేటలాగ్ దాంట్లో ఏదో అమృతము అని ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి అది ఏదైనా ఆసవం ఉండొచ్చు ఏదైనా అరుకు అయి ఉండొచ్చు అయితే లేహ్యం అయి ఉండొచ్చు అయితే గోళీలు అయి ఉండొచ్చు అలాంటిది ఏదో ఉంటుంది ఆయుర్వేదం కేటలాగులో అమృతం ఏమై ఉంటుంది అలాంటిది ఏదో ధర్మశాస్త్రకారులు ఉపదేశించే కర్మలలో అమృత ప్రసక్తి అది స్వర్గంలో ఒక వెండి బంగారు పాత్రలో ఇంద్రుడి యొక్క దాన్ని తీసి ఆ బిల్డింగ్ తీసి ఇంద్రుడి దర్శనల ధీనంలో ఉంటాయి అటువంటి పాత్రలో ఉన్నటువంటి లిక్విడికి అమృతం ఉంటుంది కానీ వేదాంతంలో అమృతం అనగానే అమృతము అని అనుకోండి అమృతం అంటే ఇమోసాలిటీ మనిషి తనను తాను మర్చ్యుడను అని భనిస్తూ ఉంటారు నేను మర్చుడను నేను చచ్చిపోతాను అనే భ్రమతో జీవిస్తూ ఉంటాడు తర్వాత ఇంకోటి నాకు ఇంకా చచ్చిపోయిన ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది నాకు కానీ ఈ లోపల ఏమిటి ఈ లోపల ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏడుస్తాడు చూసాను ఎవరైనా చచ్చిపోయినప్పుడు కూర్చుని ఏడుస్తాడు అదే నువ్వు కూడా చచ్చిపోయినవాడివే కదా నువ్వు కూడా చచ్చిపోయేవాడివే అయినప్పుడు ఇంకొక చచ్చిపోయిన వాడి కోసం ఎలాడు ఎందుకు ఇప్పుడు రైలు ఎక్కి ఒకడేమో విశాఖపట్నం వీడు రేపు రైలు అదే రైలు ఆ వెళ్ళిపోయిన వాడి నుంచి వీడు ఏడవడంలో అర్థమైంది రేపు అదేదైనా నేర్చింది కాబట్టి మానవుని యొక్క ప్రవృత్తి కేవలము అజ్ఞానము చే ప్రేరితమై ఈ సంసారంలో ఇలా నడుస్తూ ఉంటుంది ఇదిగో ఈ భ్రమ నుండి ఈ మృత్యు భ్రమ నుండి వీడు ఆత్మ అని తెలుసుకుంటాడు ఆ విధంగా అమృతత్వమును పొందును నా పునఃతే ఆత్మస్వరూపాన్ని ఒక్కసారి తెలుసుకుంటే ఇంకా వాడికి మళ్ళా మృత్యువు లేదు అంటే మృత్యువు లేదు అంటే మరి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఆ తర్వాత పోతాడు కదా అంటే ఆయన పోడు దేహమే పోతుంది జనరల్ గా మీరు ఆలోచించండి శంకర భగవత్పాదులు శ్రీరాముడు శంకర భగవత్పాదులు రమణ భగవాన్ వీళ్ళందరూ ఉన్నారా పోయారా వాళ్ళు ఒక సెన్స్లో చూస్తే పోయినమాట వాస్తవం పోయేట్టుగా అనిపించినా వాస్తవంలో వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు ఎప్పుడూ శాశ్వత కాలం అలాగే ఉండిపోతారు ఎందుకో తెలుసిన వాళ్ళు ఉన్నది ఏదో దాంట్లో విలీనమైపోయింది ఉన్నది ఏదో దాంట్లో విలీనమైపోయింది ఘటాకాశము నేను చనిపోతానేమో ఈ ఘటం ఘటం ఎవడో ఘటాన్ని తీసుకొచ్చి దీనిని పెట్టాం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాను ఇలాగా ఇలా బ్యాలెన్స్ చేశాను ఇది ఘటాకాశం అనుకోండి అది ఇలా బ్యాలెన్స్ చేశాను అది ఘటాకాశం అనుకోండి ఇప్పుడు ఘటాకాశం ఈ స్వామి నన్ను టేబుల్ చిగురినా ఇలా బ్యాలెన్స్ చేశాడు చెయ్యి వస్తాం అనుకో ఉంటాడు పాఠం పెట్టాడు పొరపాటు నా చెయ్యి తగిలితే నేను కింద పడి ముక్కలు చచ్చిపోతాను అలా ఉనికిపోతూ బతుకుతూ అప్పుడు నేను ఆ ఘటాకాశానికి ఏమని చెప్పానంటే ఊసి వెదిదాన కింద పడి నా చెయ్యి తగిలి కింద పడితే పడవచ్చు అది దాంట్లో తప్పే అసహజమేవి కాదు కానీ కింద పగిలిపోయి నశించిపోయి నువ్వు కాదు ఘటము అని నేను చెప్పాను చెప్పాదండి నేను నశించనా నా మాట ఏమిటి ఘటము నశిస్తే ఘటమే కదా నేను ఊసి నువ్వు ఘటం కాదు నువ్వు ఘటాకాశానికి ఘటము మృతికది మట్టి మెటీరియల్ నువ్వు మృతికవి మెటీరియల్ కాదు నువ్వు నిన్ను కొయ్యడం కుదరదు ఘటాన్ని కోసేయచ్చు పగలు కొట్టేయొచ్చు నిన్ను కొయ్యడము కుదరదు పగలు కొట్టడము కుదరదు అచ్చేద్యోయం అదాహ్యోయం ఘటాన్ని ముప్పుల్లో పెట్టి కాల్చవచ్చు నిన్ను కాల్చడం కూడా కుదరదు నువ్వు భ్రమ పడుతున్నావు నువ్వు మరి నేనేమవుతాను ఘటం పగిలిపోతుంది సరే నేనేమవుతాను నువ్వు మహాకాశంలో కలిసిపోతావు మహాకాశంలో కలిసిపోతే నీకు అసలు వినా మహాకాశంలో అవుతుంది ఏమీ అవ్వదు ఎప్పుడూ అలాగే అవుతుంది అని చెప్పేప్పటికీ ఆ ఘటాకాశానికి ఆ భయం పోదు అయితే సరే ఎప్పుడైనా పడిపోయి ఘటం పగిలిపోవడానికి పగిలిపోతే పగిలిపోదు నాకేమి బెంగ అని అప్పుడు నేను అన్నాను నువ్వు ఆ బెంగ కూడా అనవసరం పొంది ఇక్కడ ఇలాగే ఉందని చూసారా ఈ రహస్యం గమనించారా మీరు దేహాన్ని గురించి బెంగ పెట్టుకోవడం మానేస్తే మీ దేహానికి వచ్చి అనారోగ్యం కూడా అవతండిపోతుంది మీరు చివరి కల ఏదైనా పోనీకి సరంత అనారోగ్యం వచ్చినా మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలుగుతారు ఊరికే భూమి అవకాశాలు లేకపోయినట్టుగా దగ్గోలు పెట్టకుండా ఏదో మందు మొక్క వేసుకుని దాని నుంచి మీరు అలాగా కాబట్టి ఘటాకాశానికి ఇప్పుడు అమృతత్వం వచ్చేసింది మీరు గమనించారా ఘటాకాశం అమృతత్వాన్ని పొందింది మీరు కూడా ఆకాశము వంటి వారు మీరు చిరాకాశ స్వరూపులు మీరు ఒక్క క్షణం కూడా నేను మధ్యామాంసం ఈ అముకల గూడు నేను అని ఒక్క క్షణం కూడా అనుకోకూడదు అలాంటి అపరాధం ఎప్పుడూ చేయకూడదు పెద్ద ఈ క్ష ఆ క్షణం కూడా అలా చేయకూడదు ఈ అముకల గూడు అని ఎవడైనా ఎవరండే ఎవరికంటే అలా ఉన్నారు మీరు ఇంకా కొంచెం బాగా భోజనాలు తీస్తే ఎక్కువ కాలం బ్రతుకుతారని చెప్తే ఆ భ్రమలో ఆయన ఏదో చెప్పిన మాట ప్రేమతో చెప్పిన మాట వస్తమే కానీ ఆ భ్రమలో మనం పడకూడదు నేను కాలం బతకడం ఏంటి అసలు నాకున్నారు మీరు ఒకసారి నా ఒక తన స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత అది మళ్ళా ఇంకా నశించిపోవడం అన్నది పగిలిపోవడం అన్నది లేదు ఘటాకాశం ఎన్నడూ పగలం ఇప్పుడు శాశ్వతంగా నిత్యంగా అలాగే ఉంటుంది ఈ ఘటం కాదు ఇలాంటి ఘటాలు వెయ్యి పగిలినా ఘటాకాశం పదు అప్పుడున్నది మృతుంది అనేది లేదు ఓ మహాత్ముడు అన్నాడు నేను మృత్యువుని నూరి నూరి కషాయం కింద చేసి తా గుటుక్కున తాగేసి కూర్చున్నాను మృత్యువు అమలుగా ఈ ఆయుర్వేదం వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో జడి బీతిగా తీసుకొచ్చి ఇలా మూదేసి మింగిపోసింది అని తాగేసి కూర్చుంటాను ఆ రకంగా మృత్యువుని అలాగా తాగేసి కూర్చున్నాను గుతుక్కున మింగి కూర్చున్నాను అన్నాడు మహాకవి కనుక మృత్యు భయ నపున్రియతే నేను మన నిశాను అయితే మృత్యువు లేదు అంటే జన్మ కూడా లేదు యూ షుడ్ బి కాషస్ అపోతే యూ కెనాట్ హెవ్ హ్యావ్ ఇట్ మృత్యువు లేదు కానీ జన్మ ఉన్నది ఇక మళ్ళీ వారం నా బర్త్ డే వస్తుందని మాత్రం అలాంటిది వీళ్ళే యూ కెనాట్ హ్యావ్ హాఫ్ డే మీ బర్త్డే వస్తుందంటే మృత్యువు కూడా సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నది అప్పుడు బర్త్ డేకి మారిపోతుంది బర్త్ అంటే అర్థం ఏమిటి వీడు వేగంగా మృత్యువు వైపు పరిగెత్తుతుండగా సడన్ మరో మైల్ కూడా వచ్చేసింది అని అర్థం దాని మారిపోతుంది మీరు ఆయన ముంచువైపు వేగంగా పరిగెత్తేస్తున్నాడు పరిగెత్తేస్తుంటే ఇంకో మైలు కూడా వెళ్ళిపోయింది ఇంకో రాయి కూడా వచ్చేసింది అమో ముందే ఒక్కసారి భయాన్ని పొంది కాబట్టి సో నాకున్నది సరే బాగుందండి మాకు ఆ ఆత్మస్వరూపం తప్పకుండా మేము తెలుసుకోవాల్సిందే దాని మీద మాకు అభిరుచి కలిగినది అది ఏ అనాది మత్ పరం బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు దేవిత ఇంతవరకు దాన్ని తప్పకుండా తెలుసుకోవాలి తెలుసుకుంటే మీకు మోక్షం కలుగుతుంది మీరు అమృతులు అయిపోతారు ఎంత చెప్పడం దేవిత ఇప్పుడు అదేవిటో అసలైంది అదేవిటో చెప్పాలి అక్కడ కష్టం సో చెప్పడం కష్టం అంటే నా అభిప్రాయం ఏంటంటే దీన్ని కాసస్గా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఇట్స్ ఫిలాసఫీ క్లాస్ అని మీరు గుర్తించాల్సి ఉంటుంది ఇది పురాణం కాదు ఇది పురాణ కాలక్షేపం కాదు ఇట్స్ ఫిలాసఫీ లెక్చర్ అండ్ మీరందరూ కూడా ఫిలాసఫీ స్టూడెంట్స్ ఇండియన్ ఉపనిషద్ ఫిలాసఫీ విద్యార్థులు మీరు అలా అనుకుంటున్నారా లేకపోతే ఈ స్వామితో మాట్లాడుతూ నాకు మాత్రం పూర్తి నిన్నేహాలు ఎవరు తెలుసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా మీరు అలా పురాణ దృష్టి పెట్టుకోద్దు ఇది పురాణం కాదు అనాదిమత్ పరం బ్రహ్మ ఆ పరబ్రహ్మ అదే ఆత్మ సో పరబ్రహ్మ అంటే దానికే ఆత్మ అని పేరు మరి ఈశ్వరుడు అంటారు అదే ఈశ్వరుడు తెలుగులో సామెత ఒకటి అల్ల పేరే ముసలాత్మ నాకు ఆ సామెత అంటే చాలా ఇష్టం ఎందుకంటే అజ్ఞాత ఆత్మకే ఈశ్వరుడని పేరు అజ్ఞాతమైన ఆత్మ ఇది ఆత్మ గురించి తెలియదు అప్పుడు ఈశ్వరుడని పేరు అజ్ఞాతమైన ఆత్మకు ఈశ్వరుడని పేరు జ్ఞాతమైన ఆత్మయే ్రహ్మ జ్ఞాతమైన ఆత్మయే బ్రహ్మ జ్ఞాతమైన బ్రహ్మయే ఆత్మ వీడికి ఈశ్వర సాక్షాత్కారం కలిగింది ఈశ్వర సాక్షాత్కారాన్ని కలుగుతా అంటే అర్థం ఏంటో తెలుసిన ఎదురుకుండా ఈశ్వరుడు వచ్చి ఎలా వెలిగిపోతా నిలబడతాడు అది ఈశ్వర సాక్షాత్కారము అని అప్పుడు వాడికి ఏం చెప్పాలంటే నాయన నీ సాధన ఇంకా కొంతకాలం చేయరా అలా అనిపిస్తుంది అది అది అసలైంది కాదు అని చెప్పాల్సి ఎదురకుండా అలా వేడిపోతూ నిలబడతాడంటే అది ఈశ్వర సాక్షాత్కారం కాదు మంచిదే అలా మాకు ఎవరికీ కనపడలేదు నీకు కనపడింది నీలో ఏదో కొంత కొంత పుణ్యం ఉన్నమాట వాస్తవం కానీ అది మాత్రం ఇంకా ఈశ్వర సాక్షాత్కారం కాదు మరి ఈశ్వర సాక్షాత్కారం అంటే ఎప్పుడు తెలుసునా ఆ ఈశ్వరుడు నా ఎందు ఆత్మరూపంగా ఉన్నాడు అని తెలివితే ఈశ్వర సాక్షాత్ అంటే అర్థం ఏంటి జ్ఞాత ఈశ్వర ఏవ ఆత్మ అజ్ఞాత ఆత్మా ఏవ ఈశ్వర ఆత్మ తెలియకపోతే ఈశ్వరుడు ఈశ్వరుడు తెలిస్తే సో ఆత్మ అన్న బ్రహ్మ అన్న ఒక్కట బ్రహ్మ అంటే ఆ పేరు ఎందుకు పెట్టాడు ఆ పేరు ప్రతి పేరుకి ఒక సందర్భం ప్రతి పేరుకి ఒక సీసన్ దానికి స్వతహాగా ఏ పేరు ఉండదు దానికి ఏ పేరు ఉండదు ఇప్పుడు ఒక ఒక లోహం గలదు దానికి ఏ పేరు లేదు ఏ పేరు లేదంటే మీకు ఆర్నమెంట్స్ ఆర్నమెంట్స్ యొక్క ఆర్నమెంట్స్ కేటలాగ్ ఉంటుందిగా ఆర్నమెంట్స్ కేటలాగ్ దాంట్లో ఏ పేరు దాన్ని కాదు ఆర్నమెంట్స్ కేటలాగ్ ఇంతలా ఉంటుంది చాలా గ్లాసీ గా పెద్ద పెద్ద బొమ్మలతో చాలా గొప్పగా ప్రింట్ అయి ఉంటుంది ఆర్నమెంట్స్ కేటలాగ్ ఎదురుతుంది కదా అలూ అలు అలు అలూకాస్ అది ఏదో అలూకాస్ ఆ కేటలాగ్ చూశాను ఒకసారి ఆ కేటలాగ్ లో ఆర్నమెంట్స్ లిస్ట్ పెద్ద లిస్ట్ ఉంది నేను ఒక దానికోసం ఆ లిస్ట్ అంత నాకు అనుకోలేదు అప్పుడు అనుకున్నాను ఓహో దానికి పేర్లు లేదుగా అని అప్పుడు గుర్తు చేసుకున్నా దానికి పేర్లు లేదు ఇక ఈ పేర్లన్నీ ఉన్నాయి దానికి మాత్రం పేరు లేదు సో అది ఏమిటంటారు బంగారం బంగారం పేరు అనుకోండి బంగారం పేరు కాదు పేరైతే ఈ లిస్టులో ఉండాలి ఈ ఆభరణాల పేరు ఉండాలి లేదు ఎక్కడ అది బంగారం అలాగే బంగారానికంటూ స్వతహగా ఏ పేరు ఉండదు దాన్ని ఆభరణం కింద మార్చినప్పుడే దానికి పేరు వస్తారు స్వతహాగా దానికి ఏ పేరు లేదు అందుకేనే ఆ లిస్టులో ఆ కేటలాగ్లో దాని పేరు నేర్త ఈ పరమాత్మ అటువాడు పరమాత్మకి పేరు ఉన్నది ఇట్ ఇస్ ఎ నేమ్ లెస్ రియాలిటీ నేమ్లెస్ రియాలిటీ మనం ఏమనుకుంటామంటే మీకు రహస్యం ఇస్తారు మీరు పేరు పెడితే అది మీకు తెలిసిపోయినట్టు అనిపిస్తుంది అదేదో మీకు తెలిసిపోయినట్టుగా భ్రమపలుగు మీకు మీరు ప్రశ్న అడుగుతా మీరు ఆకాశం ఆకాశం అంటున్నారు కదా అది ఏమిటది ఏమన్నా మీకు తెలుసా ఆకాశం అంటే ఏమిటో తెలియదు అయితే ఆకాశం అంటే ఏమిటో తెలియదు కదా తెలుసా ఆకాశం అంటే ఏమిటో తెలియదు కదా కానీ ఆ సత్యాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించారా ఆకాశం అంటే ఏమిటో నాకు తెలియదు అని నేను అడిగేదాకా మీరు గుర్తించలేదు ఎందుకని మీరు అలా అనుకోండి ఎందుకని ఆకాశము ఆకాశము అనుకుంటే మీకు తెలిసిన తన సో మీకు నేను ఇంకో ప్రశ్న అడుగుతా విష్ణువు తెలుసా తెలుసా ఏం ప్రశ్న అండి తెల్లారు లేస్తే మాకు ఉన్నది విష్ణువే విష్ణు సహస్రనామం మేము యాభై సార్లు పారాయణ చేసేటప్పటికీ ఇంకో నూట యాభై సార్లు చేయటానికి సిద్ధంగా ఉన్నాం కాశీలో చేసాం మళ్ళీ రాజేశ్వరంలో చేసాం విష్ణువు తెలియకపోవడం ఏంటి మా ప్రొఫెషనే విష్ణువు విష్ణువు తెలుసునా విష్ణువు తెలుసునా కానీ వాస్తవం ఏమిటి మీరు లోతుగా చూడండి మీకు విష్ణువు తెలుసా తెలియదు కానీ తెలిసిన ఎందుకు అనిపించింది పేరు విష్ణు అనే పేరు పెట్టేప్పటికీ తెలుసుననే భ్రమ కలుగుతుంది ఎటువంటి స్వామి వివేకానంద్ అంటాడు యు హ్యావ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ యు హ్యావ్ జస్ట్ నేమ్డ్ ఇట్ అది ఏమిటో నువ్వు చెప్పలేదో దాన్ని పేరు పెట్టేవంతే పేరు పెట్టేప్పటికీ తెలిసిపోయింది భ్రమ కలుగుతుంది నామంలో ఎంత డేంజర్ ఉందో ఆలోచించండి ఎనివే సో ఆ పరమాత్మకి పేరు లేదు రియాలిటీ అంటే సత్యవస్తువుకి పేరు ఉండదు పేరు అనేది మనం కమ్యూనికేషన్ కోసం మనం పెట్టుకుంటాం ఇప్పుడు ఆ సత్య వస్తువుకు ఒక పేరు పెట్టారు బ్రహ్మ అని చెప్పారు ఇది బ్రహ్మదేవుడు కాదు బ్రహ్మదేవుడు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు మీ హాల్లో బ్రహ్మదేవుడు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు ఆ పాప కోలాడితే బ్రహ్మదేవుడు అంటే తెలుసుకుంటారు బ్రహ్మదేవుడు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అది కాదు ఇది బ్రహ్మ సంస్కృతంలో అయితే బ్రహ్మదేవుడు అనే మాట మీకు ఉపనిషత్తుల్లోనూ గీతలోను చాలా తక్ రాదు చిరంజర్భనామధేయంతో వ్యవహరిస్తారు ఒక పురాణంలో బ్రహ్మదేవుడు అంటారు దానికి శబ్దము దీర్ఘం అవుతుంది బ్రహ్మ అని దీర్ఘం అవుతుంది అది పుణ్యంగా శబ్దము ఈ బ్రహ్మ అన్నది నపుంసకంగా ఎందుకంటే ఆ రియాలిటీ ఉన్నదే సత్యతత్వము దాన్ని పరమాత్మ అన్నాము ఆ పరమాత్మకి లింగము ఉండదు లింగము లింగము అంటే జెండర్ ఉండదు ఇది జెండర్ దేవుడు మొదవాడు ఆడది ఇది నాట్ లైక్ డాక్ దేవుడికి జెండర్ ఉండదు ఇన్ని మనిషి పెట్టుకున్నటువంటి భావనలు తప్ప వేరే అని కాదు కనుక బ్రహ్మ అనే నూట అంటే నపుంసకలింగ శబ్దంతో ఆ పరమాత్మను నిర్దేశిస్తారు సరే బ్రహ్మ అనగా నేను బ్రహ్మంటే అదేదో మీకు తెలుసున్నదేమో అంటే మనం చెప్తే తెలిసిపోతుందేమో అని మీరు అనుకోద్దు ఏది తెలియబడదో అది ఏ బ్రహ్మ బుద్ధికి ఏది విషయము కాదో అది బ్రహ్మ మీకు బ్రహ్మ అంటే ఏమిటో చెప్తే చూడండి ఇప్పుడు చిన్నది పెద్దది అనే మాటను మీరు విన్నారు కదా చిన్నది అంటే అర్థమేమిటి చిన్నది అన్నది సాపేక్షికం అది అపేక్ష సాపేక్షంగా ఉంటుంది చిన్నది అని ఇప్పుడు దోమ చిన్నదా పెద్దదా అంటే ఏంతో పోల్చో చెప్పాలి బుద్దింకతో పోలిస్తే దోమ చిన్నది కానీ ఆ కాకినాడలో దోమ హైదరాబాద్ దోమ కంటే సుమారు పది రెట్లు పెద్ద కాబట్టి కాబట్టి ఇప్పుడు దోమ పెద్దదా అది దాన్ని చిన్నది అని నేనే అన్నారు పెద్దది అని నేనే అన్నా ఇప్పుడు అది ఏమిటంటారు సాపేక్ష అది స్వతహాగా చిన్నది కాదు పెద్దది కాదు సాపేక్షం రిలేటివ్ టు సంథింగ్ చిన్నది పెద్దది అనే మాటలు ఉంటాయి చిన్న అనే మాటలు సాపేక్షంగా ఉంటాయి అప్సల్యూత్గా ఉండవు చాలా మంది ఏమనుకుంటారు అంటే అప్సల్యూత్గా అంటే పరమార్థంగా అలాంటిది ఒకటి ఉంటుందని అనుకుంటారు ఇప్పుడు కొండ కొండ చిన్నది కొండ పెద్దది కొండ చిన్నది పర్వత శ్రేణి పెద్దది పర్వత శ్రేణి చిన్నది భూమండలము పెద్దది భూమండలము చిన్నది గురుగ్రహము పెద్దది పెద్దది గురుగ్రహం కదా చాలా పెద్దది గురుగ్రహము చిన్నది సూర్యమండలంతో చాలా పెద్దది సూర్యుడు చాలా చిన్న నక్షత్రం గెలాక్సీలో ఇంకా ఎన్నెన్నో నక్షత్రాలు ఉన్నాయి ప్రాక్షి మానవ నక్షత్రం ఉన్నాయి అది సూర్యుడి కంటే కూడా ఇంకా ఎన్నెన్నో నక్షత్రాలు సూర్యుడి కంటే పెద్దది మన మిల్కీవే గెలాక్సీ చాలా చిన్నది ఆండ్రోమీడా గెలాక్సీతో పోలిస్తే ఈ మిల్కీవే గెలాక్సీ చాలా చిన్నది విశవంత గెలాక్సీ బ్రహ్మాండము పెద్దది ఆండ్రోమీడా గెలాక్సీ చిన్నది అయితే బ్రహ్మాండము చిన్నది ఆకాశము పెద్ద ఎందుకంటే సంచిలో కూరలు పెద్దవా సంచి పెద్దదా ఏది పెద్ద సంచి పెద్ద ఎందుకని ఆ కూరళ్ళన్నింటినీ తన ఎందు యుడుచుకుని ఉంది కదా సంచి కొంచెం పెద్ద సైజు సంచి కొనుక్కుంటే కూరలు కొను కూరలు దాంట్లో ఎక్కడో ఉంటాయో అడుగును ఉంటాయి కూరలు సంచి పెద్దది ఈ ఆకాశము బ్రహ్మాండములంతానే కూడా అంటే చతుర్దశ భువనములను తన కడుపులో పెట్టేసుకుని ఉంది అలాగే ఉలక్ ఉలక్కుండా తలక్కుండా అలా ఉంది ఇంకా విశాలంగా ఉంది స్పేస్ ఇన్ఫినిట్ ఇటీ ఆకాశం ఇప్పుడు పరబ్రహ్మ అన్నది పెద్దది బ్రహ్మ అంటే పెద్దది దేనికంటే పెద్దది పెద్దదంటే దేనికంటే చెప్పాలి ఆకాశము కంటే పెద్దది ఇంకా అంతకంటే పెద్దది మరొకటి లేదు అనే స్థితికి మీరు ఎప్పుడైతే వెళ్ళారో ఆకాశము కంటే పెద్దది అని మీరు అన్నట్లయితే ఇక ఆ తత్వము నందు చిన్న పెద్ద మీమాంస అంతమైపోయినది ఇంకా ఆ మీమాంస ఇప్పుడు మీమాంసేగా నేను చేసింది ఈ చిన్న పెద్ద మీమాంస అది జారిపోతుంది తొలగిపోతుంది ఎందుకంటే చిన్న పెద్ద మీమాంస ఆకాశాంతర్గతంగా ఉన్నవాటికి ఉంటుంది ఆకాశం లోపల ఉన్నదానికి చిన్న పెద్ద ఉంటాయి ఆకాశము కంటే పెద్దది అని మీరు ఎప్పుడైతే అన్నారో ఇట్ ఈస్ బిజర్ దాన్ స్పేస్ ఇట్ ఈస్ బియాండ్ స్పేస్ అండ్ ఇట్ ఈస్ స్పేస్ అని మీరు ఎప్పుడైతే అన్నారో దానికి చిన్న పెద్ద మీమాంస ఉండదు కాబట్టి దేవుడు చిన్నవాడా పెద్దవాడా చిన్నవాడు కాదు పెద్దవాడు కాదు దాన్ని ఇంకో రకంగా చెప్పచ్చు చిన్నవాడు ఆయనే పెద్దవాడు ఆయనే ఏదో ఒకటైతే రెండు చెప్పడం కూడా చిన్నవాడు మాత్రమే పెద్దవాడు కాదు అనుకోండి అప్పుడు చిన్నవాడు పెద్దవాడు కాదు అని చెప్పాలి లేకపోతే పెద్దవాడు చిన్నవాడు కాదు అని చెప్పాలి అంతేగాని చిన్నవాడు పెద్దవాడు కూడా అని చెప్పడానికి మీరు ఉండదు చిన్నవాడు పెద్దవాడు కూడా అని మీకు చెప్పారంటే వాస్తవంలో వాడు చిన్నవాడు కాదు పెద్దవాడు కాదు ఈ చిన్న పెద్దల మీమాంసకి అతీతమైన కాదు అది బ్రహ్మ బ్రహ్మ చిన్న పెద్దల మీమాంసకు అతీతమైన తత్వం ఈ చిన్న పెద్ద మీమాంస ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్నా మీకు అసలు ఆ ప్రశ్న ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుందో బుద్ధి నుంచి వస్తుంది బుద్ధి ఎందు ఆ స్పేస్ అనేటువంటి ఒక పెరామీటర్ ఒక ఒక ఎలిమెంటు బుద్ధిలో ఫిక్స్ అయి ఉంటుంది బుద్ధిలో ఫిక్స్ అయి ఉంటుంది ఆ బుద్ధి యొక్క సూపరింపోజిషన్ ఆ బుద్ధి యొక్క అధ్యయారూపం వల్ల మీకు ఇది చిన్నది అది పెద్దది అనే దృష్టి కలుగుతూ